ప్రజాపతి గారు అలా తీశాడు తన సారాన్ని దీని మీద వేదంలో ప్రజాపతిపత్తేప్రావత్ ఇదంతా మీ పుస్తకంలో లేదు నేను కోట్ చేస్తున్నాను ప్రజాపతి గారు అంటే పరమేశ్వరుడు లోకములను బాగా సారం చేశాడు సారం తీశాడు లోకాలను సారం తీసాడంటే లోకాలన్నింటినీ తడిగొట్టని పిండినట్టుగా పిండేయడని కాదు లోకములను తన యొక్క బుద్ధితోటి బాగా పరిశీలన చేశాడు అని పరిశీలన చేస్తే దాని నుంచి ఆయనకి వేదము అనేటువంటి విద్య ఋగ్యజుస్సామా అనే మూడు వేదములతో కూడిన విద్య ఆయనకి లభించింది తా తామభ్యతపత్ తేతాన్యక్షరాన్ని సంప్రాసరవంత ఈ మూడు వేదములు చేతికొచ్చాయి ఈ మూడు వేదాలని మరింత లోతుగా పరిశీలన చేశాడు దీంట్లో సారమేమిటా అని పరిశీలన చేస్తే ఆయనకి మూడు వ్యాహృతులు లభించాయి భూ భువ సువ అనే మూడు వ్యాహృతులు లభించాయి భూర్భువ సువరిత్యోపిత్యంకార సంప్రావత్ ఈ మూడు వ్యాహృతులని పట్టుకుని మళ్ళీ బాగా మనస్సులో భావన చేసుకుంటూ కూర్చున్నాడు కూర్చుంటే ఆ మూడింటి నుండి ఓం అనే శబ్దం పుట్టింది సో వేదముల సారము ఆ విధంగా తీస్తే ఆయనకి ఓంకారం లభించింది అని ఒక కథ కింద చెప్పారు ఇది అర్థవాద అంట ఆయన అక్కడ కూర్చునేలా పిండ సారం చేసాడని అభిప్రాయం కాదు దీని అభిప్రాయం ఏమిటంటే మూడు వేదముల సారము ఓంకార రూపంగా ఉన్నది అది లోకము వేదము వ్యాహృతి మూడో వచ్చే కదండి లోకము వేదము వ్యాహృతి ఇంకో స్థానంలో ప్రజాపతిలోకా నభ్యతపత్ ప్రజాపతి గారు सारान तेशान, आनाम, रसान, लोकाल नी सारा परशी प्रारंभा तप्यम रसा प्राबृहत अग्नि पृथिव्या वायुमंतरिक्षादादि दिव मूड़ लोकल पीशीटे आयन की पृथ्वी लोक सारमेंटा आलोचि अग्निदेवता दिव्युक सारमेंटे आदि्यु अंतरक्ष लोक मध्य दिन रोदसी अंट ఈ అంతరిక్ష లోకము యొక్క సారమేమిటి అంటే వాయువు అని మూడు దేవతలు ఆయనకి తేలేరు ఇప్పుడు ఆయన మూడు దేవ తిస్రో దేవతాహ అభ్యతపత ఈ మూడు దేవతల యొక్క సారమేమిటి అని మళ్ళీ పరిశీలన చేశాడు పరిశీలన చేస్తే ఆయనకి ఓంకారమే ఈ మూడు దేవతల యొక్క సారము అని తేలింది అని ఆ విధంగా ఇంకో చోట ఉంది కాబట్టి లోకముల సారము వేదముల సారము మూడు దేవతలు ముక్కోటి దేవతలు ఈ మూడు దేవతల్లోనే ఉన్నారు మూడు దేవతల సారము తర్వాత మూడు వ్యాహృతుల సారము భూర్భువస్సువ ఇన్ని రకముల సారము ప్రజాపతి గారు బయటికి తీస్తే అది ఏ ఓంకారము సో ఆ వాక్యం చూడండి లోక దేవ వేద వ్యాహృతిభ్య సష్టం జిఘృక్షోహం అత్యంత సారముతో సారమైనటువంటి తత్వాన్ని జిఘృక్షోహో గ్రహించాలనే కోరిక గల గ్రహీతం ఇచ్చోహు అనమాట ఇచ్చు ఇచ్చో గ్రహించాలనే కోరిక గల ప్రజాపతేహే ప్రజాపతికి ఇటు అంటే క్రియేటర్ సృష్టికర్త హిరణ్య గర్భుడు ప్రజాపతి తపస్యత ప్రజాపతేహే తపస్సు చేసిన ప్రజాపతి తపస్సు అంటే ఎవడు అనుకుంటున్నారు ఆలోచన లోతుగా పరిశీలన అది తపస్సు ఎప్పుడు కూడా తపస్సు చెప్తానికి అర్థమవు తప ఆలోచనే ధాతువే అలా ఉంది సో మన వాళ్ళు ఏమనుకుంటారంటే కథల్లో అలా చెప్తారు ప్రజాపతి గారికి లోకంలో సారమేమిటో తెలుసుకోవాలనిపించింది వెంటనే తపస్సు చేశాడు తర్వాత సారని తెలిసింది ఏమిటారు అంటే వీళ్ళు ఏమనుకుంటారు తపస్సు చేశాడంటే ఎలా కూర్చున్నదో తపస్సు చేసాడు ఏదో చేశాడు అనుకుంటారు అంతేగాని ఆ సారం ఏమిటని తన వివేకంతో పరిశీలించాడు అని అనుకోరు తపస్సు అంటే పరిశీలన అంచేతన ఇప్పుడు మీరు ఎప్పుడు మనస్సులో ఉదయించేటువంటి సంకల్పాలన్నీ పరిశీలిస్తూ ఉన్నారనుకోండి మీరు తపస్సు చేస్తున్నట్టు మనస్సులో రాగం పుడితే రాగం వెనకాలు పరిగెట్టడం ద్వేషం పుడితే దానివైన కాలు పరిగెట్టడం వీల్ బీ రన్నింగ్ ఆఫ్టర్ ది రన్నింగ్ మైండ్ దాన్ని తపస్సు అని అండరు రన్నింగ్ ఆఫ్టర్ ది రన్నింగ్ మైండ్ అనే ప్రక్రియను ఆపేసి మనస్సులో ఉదయించే సంకల్పాలన్నింటినీ వాచ్ఫుల్గా పరిశీలిస్తూ ఆ వాచర్ అనే యాటిట్యూడ్ విట్నెసింగ్ యాటిట్యూడ్లోకి మీరు వెళ్ళి ఓ దీని తస్తుంది ఇలాంటి ఆలోచనల పైకి తీసుకొస్తుంది ఇది అని ఎప్పటికెప్పుడు పరిశీలిస్తూ ఉండాలి ఒకసారి కోపాన్ని కలిగిస్తుంది ఇంకోసారి అసూయని కలిగిస్తుంది ఇంకోసారి ద్వేషాన్ని కలిగిస్తుంది ఇంకోసారి ఎదరో వాళ్ళలో దోషాన్ని మీ ముందుకు ప్రవేశపెడుతుంది ఈ రకంగా మహామెస్మరిజం చేస్తూ ఉంటుంది మనస్సు చాలా మిశ్చివస్గా ఉంటుంది అటువంటి మిశ్చివస్ మైండ్ని ఎప్పటికప్పుడు ఎలక్ట్గా మీరు పరిశీలిస్తూ ఉంటే దాన్ని మిశ్చిఫ్ తగ్గుతుంది చిన్నపిల్లవాడు మొన్న అల్లరి చేసి గడబడి చేయడానికి ట్రై చేస్తాడు మీరు వాడికి లొంగిపోతుంటే వాడు ఇంకా నాంతుడికి ఒక్కవాడు ఎవడు లేడు అనుకోని మరింత గారం చేయడం ప్రారంభిస్తాడు వాడికి లొంగడం లొంగకుండగా ఒక్కసారి డిసిప్లిన్గా ఉన్నారనుకోండి వాచ్ఫుల్గా ఉన్నారనుకోండి వాడు అలరి చేయడం తగ్గిస్తాడు మన ముందు అల్లరి చేయడం తగ్గిస్తాడు మరోచోటికి వెళ్ళి అల్లరి చేస్తాడు సో పిల్లవాడిలాగే మనస్సు కూడా ప్రవర్తిస్తుంది కాబట్టి అలా వాచ్ఫుల్గా ఉండి అరే ఇలాగే ఇలా ఉంది మనస్సులో ఈ ఆలోచన వచ్చిందే ఇది మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన దానికి దీనికి పోలిక లేదే అని ఎప్పటికప్పుడు తర్వాత తన వయస్సు మన వయస్సు ఎంత వయస్సు మన పిల్లల వాళ్ళు వాళ్ళ మీద ఇలాంటి వ్యతిరేక భావన మన హృదయంలో ఎందుకు పుట్టిందబ్బా అని లేకపోతే వాడెవడో వాడి మీద ద్వేషం కలిగిందనుకోండి మనమేమో సాధకులం మనకి ద్వేషమేమిటి అని ఈ విధంగా ఎప్పటికప్పుడు మనస్సుని వాచ్ఫుల్గా ఉండటం ఇంట్రాస్పెక్షన్ అంతర్ముఖంగా ఉండటం దీని పేరు తపస్సు అంటారు ఇది తపస్సు ఉంటారు అంతేగాని తపస్సు అంటే గడ్డాలో విం చేసుకుంటూ అతిథిగా అది కాదు తపస్సు ఇంత పొడిగా గడ్డ ఉంటే వాడు పెద్ద బాగా తపస్సు చేసినట్టేం కాదు ఇట్ ఈస్ నాట్ ది క్రైటీరియా సో లేకపోతే గెడ్డం బాగా తెల్లగా ఉందనుకోండి అది తపస్సు చేసినట్టేం కాదు సో ఆల్ దిస్ ఈస్ ఎక్స్టర్నల్ డజన్ మీన్ ఎనీథింగ్ ఇట్ మే మీన్ ఇట్ మే నాట్ మీన్ సో తపస్సు అంటే ఇది ఈ విధమైనటువంటి వాచ్ఫుల్నెస్ విట్నెసింగ్ యాటిట్యూడ్ అంటారు ఎనీవే ప్రజాపతి గారు ఈ విధంగా వివేక దృష్టితో పరిశీలించాడు అని అర్థం తపస్సు చేసేడు అంటే ఆ విధంగా ఓం అనేటువంటి ఆ శబ్దము ఆయనకి వచ్చినది ప్రజాపతి తపస్సు ఓంకారత్యభాత్ ఆయనకు అలాగా బుద్ధి ఎందు ప్రకాశించినది అరే ఇదిరా సారము మొత్తం వేదాలన్నీ ఆయనకు వచ్చు వేదాలనే తన ముఖం నుంచే ప్రకటింపజేసాడు ఆయన వేదాలన్నీ వచ్చేసిన తర్వాత అరే ఈ వేదముల వేద సాహిత్యాన్నంతని కూడా పరిశీలిస్తే నేనే ప్రకటించాను దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే దట్ ఈస్ ఇట్స్ ఎస్సెన్స్ అని ఆయనకి ఓంకారీష్ఠత్వైన ప్రత్యా ప్రకాశించినది భాషించినది ఇత్య అయితే ఇక్కడ శంకరులు అంటారు సంబభూవాన్ ఉంది సంబభభూ అంటే పుట్టింది అంతకు ముందు ఓంకారం లేదు ఇప్పుడే పుట్టింది అలా ఒక మిస్టికల్ గా అలాగా ఆయన అలా కూర్చున్నాడు టక్ మన ఓంకారం మిస్టికల్ పుట్టింది అని అనుకోవద్దు ప్రజాపతి ఇప్పుడు ఈ సృష్టి ఈ సృష్టి చక్రంలో ప్రజాపతి ఆరంభం స్టార్టింగ్ పాయింట్ క్రియేటర్ సృష్టి ఎప్పుడో అయింది కదండీ బిగ్ బ్యాంగ్ నాడు సృష్టి అయింది అప్పుడు ఓం అనే శబ్దం పుట్టింది అప్పుడే కొత్తగా పుట్టిందని మీరు అనుకోవద్దు అప్పుడే ఆ క్షణంలో హఠాత్తుగా పుట్టింది అంజసైవ అంటే ఆ క్షణంలో హఠాత్తుగా పుట్టింది ఉత్పత్తి పుట్టింది అంతకుముందు లేదు ఓంకారము అప్పుడే హఠాత్తుగా పుట్టింది అని మీరు అనుకోవద్దు ఓంకారము నిత్యము ఎప్పుడూ ఉంటుంది ఓంకారం అది మరి ఉంటే ఎదురు ఇప్పుడు ఎలాగంటే అది ఒక రిసీవర్ ఉంటేనే మన రేడియో రేడియో రిసీవర్ ఉంటేనే శబ్దం ప్రకటం అవుతుంది ఇప్పుడు ఈ చుట్టూ రేడియో తరంగాలు ఉన్నాయా లేదా ఈ తరంగాలు అన్నింట్లో విజయవాడ స్టేషను హైదరాబాద్ స్టేషను ఉన్నాయా ఇంకా ఉంటాయి బహుశా ఉంటాయని అనుకుందాం ఒకప్పుడు మా చిన్నప్పుడు ఉండి మరి ఇప్పుడు ఉన్నాయా లేదా ఇప్పుడు స్టార్టీవీ జీటీవీ ఈ రేడియోలు ఉన్నాయనే ఐడియా కూడా లేదు ఉన్నాయని అనుకున్నాను లెష్యూమ్ దే ఆర్ దే ఆర్ సో ఉన్నప్పుడు ఆ తరంగాలన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఉంటాయని మీరు ఎలా చెప్తారు ఇక్కడ రేడియో ఆన్ చేస్తే ఆ తరంగాలు ఇక్కడ ప్రకటమవుతాయి కాబట్టి ఉన్నాయనే దాని అలాగే ఓంకారము మీరు ఉచ్చరించినప్పుడే పుట్టిందని మీరు అనుకోకూడదు ఆ ఓంకారము యాజ్ ఎ పొటెన్షియల్ యాజ్ అన్ ఇన్ఫినిట్ పొటెన్షియల్ యాజ్ ఎటర్నల్ పొటెన్షియల్ ఇట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ యూ అండ్ దాన్ని ఆ శక్తిని మీరు ఆ రూపంగా పైకి తీసుకొస్తే ప్రకటమవుతుంది లేకపోతే ప్రకటం కాకుండా ఒక పాసిబిలిటీ కింద అలా నిలిచి ఉంటుంది అంతేగాని ఒంగారం మనం ఉచ్చినంజనోడు పుట్టింది ఉచ్చినంజనం అయిపోయిన వెంటనే నశించింది అలా అనుకోకూడదు పోనీ మనం ఆ దగ్గర పుట్టలేదండి ప్రజాపతి గారి దగ్గర మొట్టమొదటిసారి పుట్టిందండి అంటావేమో నో ఎందుకంటే ఈ ప్రజాపతికి పూర్వంలో సృష్టి ఉంది సైకిల్ ఇట్ ఈస్ సైకిల్ ఆఫ్టర్ సైకిల్ ఆఫ్టర్ కాబట్టి నిత్యమో ఓంకారము దానికి పుట్టుక లేదు అని కరెక్ట్ చేశారు ఎందుకంటే సంబభూవా అనేప్పటికీ మీరు పుట్టిందనే అంటారేమో అలా అనుకుంటారేమో దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఇస్ నాట్ దేర్ అండ్ వివేకానంద స్వామి ప్రిన్సిపల్ ఒకటి చెప్పాడు స్పిరిచువల్ ఫీల్డ్లో ఆయన ఇచ్చిన ప్రిన్సిపల్ రాజయోగ పుస్తకంలో ఇచ్చిన ప్రిన్సిపల్ ఏమని చెప్తారంటే అసలు వివేకానంద స్వామి పెన్ను కాగితం పుచ్చుకుని కూర్చుని రాసిన పుస్తకం ఒకే ఒక పుస్తకం ఉంది అది రాజయోగ అంటే పతంజలి యోగ సూత్రాల మీద ఆయన భాష్యం రాశారు ఆ భాష్యం రాసే ముందు విశా ఇంట్రడక్షన్ ఇచ్చారు ఆ ఇంట్రడక్షన్లో రాశారు ఆయన ఎక్కడైనా సరే ఈ ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీలో ఒక రూలు ఇంక తిరుగులేదు ఈ రూల్కి ఆ రూల్ ఏమంటే ఎక్కడైనా మిస్టిక్ అని ఎవడైనా అంటే యూ ఇగ్నోర్ ఇట్ ఎందుకంటే మిస్టిక్ అంటే అర్థం ఏమిటి దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఐ డోంట్ నో ఐ కెనాట్ నో అండ్ ఐ నీడ్ నాట్ నో అది మిస్టిక్ అంటే అంతే కదండి ఏదో మహిమ ఉన్నది మహిమ అంటే తెలియనిది అని అజ్ఞాతము ఏదో ఉంది అదే ఆయనకి తెలుసు అది నాకు తెలియదు ఆబ్వియస్ అండ్ హీ ఈజ్ నాట్ గోయింగ్ టు టీచ్ మీ దట్ ఈస్ ఆల్సో ఆబ్వియస్ అండ్ దట్ సిచ్యువేషన్ ఈజ్ యాక్సెప్టబుల్ టు మీ that remains unknown to me so i i take it that it is unknown to me and i am satisfied with it what is all this that is what is called mysticism that you ignore it aniparu atavante di pravanjalo anni rakalu untai idi untundi as a seeker of reality or truth you just ignore it it is not your concern anantaada ani raja yoga ke interaction lo antaada ayi antaru tara shankarulu kuda uthott untaru ట్రూత్ ఆ రియాలిటీ సూర్యరశ్మి వంటిది మీరు తలుపులు మూసుకు కూర్చున్నారనుకోండి సూర్యరశ్మి మీకు తెలవదు తలుపులు తెరవగానే లోపలికి వచ్చింది యున్ హ్యావ్ ఇట్ దానికోసం మా గురువుగారికి సూర్యరశ్మి అండి మాకు ఉండదు సూర్యరశ్మి అక్కర్లేదు తర్వాత మీరు ఎండలోకి వెళ్ళి కూర్చున్నారనుకోండి మీ చలి తగ్గి మీకు వెచ్చదనం యొక్క సుఖం కలుగుతుంది సూర్యరశ్మి వంటిది ట్రూత్ అని ట్రూత్ ఎక్కడో గుహలో పాతాళుభైరవని ప్రాణంలాగా ఎక్కడో దాగి ఉన్నది అది ట్రూత్ కాదు ట్రూత్ ఈస్ లైక్ దిస్ సన్ లైట్ ఈస్ హౌట్ ఈస్ ఎనివే సో సహి నిత్య ఓంకార్య అంజసైవ ఉత్పత్తి అవకల్పతే తర్వాత సహాభూత ఓంకార ఇంద్ర పర మాధ ప్రజయ స్పృణోతు ప్రేణయ ప్రజ్ఞాబలం హి ప్రార్థంద్రో మేధ అస్పృణోతు సంటే ఆవంకారో ఇటువంటి ఓంకారము అది సహా అంటే ఏంభూత ఓంకార ఇటువంటి ఓంకారము పైన చెప్పారు చూడండి ఎలాగంటే వృషభ అని విశ్వరూప అని ఛందోభ్యోధ్యమృతాత్సంభూవ ఈ విధంగా వర్ణింపబడిన మూడు విశేషణాలతో వర్ణించారు అటువంటి ఓంకారము సహా ఓంకార ఇంద్ర అది ఇంద్రుడు ఈ ఓంకారమే ఇంద్రుడు ఇంద్రుడంటే ఈ పురాణ ఇంద్రుడు కాదు పురాణ ఇంద్రుడు మోరార్లెస్ లైక్ ఎ విలన్ అలాగే ప్రతిపాదిస్తారు మీరు మా చిన్నప్పుడు మేము అనుగుణము ఈ పురాణ పురాణ సినిమాలు ఉంటాయి కదండి తెలుగులో మరీ ఎక్కువ వాటిల్లో ఇంద్రుడు ఏ రాజనాలో ఎవడో వేసి ఉంటాడు ఎందుకంటే ఇంద్రుడు ఉన్నాడంటే వాడు ఎప్పుడు దొంగతూపులు చూస్తూ ఉంటాడు వాడు తిన్నలేని మనిషి కాదు అలా పురాణ ఇంద్రుడు ఈజ్ లైక్ దాట్ కానీ వేదంలో పరిస్థితి అది కాదండి ఋగ్వేదంలో మొత్తం ఇంద్రుడి యొక్క ఇంద్ర సూక్తాలు సమృద్ధిగా ఉంటాయి ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు అని అర్థం తర్వాత ఇంద్రశబ్దము ఇది అనే ధాతువు నుంచి పుట్టింది తెలుగు ఇది కాదు సంస్కృత ఇది ఇది పరమైశ్వర్యే అది ధాతువు అక్కడ శంకర్లు పరమేశ్వర అని శంకరులు అంటే ఆయన పెద్ద పులి వంటి ఆ వ్యాకరణ శాస్త్రం అంతా ఆయన బుర్రలో మెదులుతూ ఉంటుండే ఇది పరమేశ్వర్యే అని ఉంది అది ఉన్నట్టుగా ఎక్కడా కనపడకుండగా ఆయన పరమేశ్వర అని వేశారు సో ఇంద్ర అంటే పరమేశ్వర అర్థం ఏమిటి పరమేశ్వరుడు అంటే ఏమిటండి అంటే సర్వ కామేశ ఇక్కడ ప్రకరణం కామన అన్ని కామనలకి అధిపతి అయిన అంటే ఈ జగత్తులో ఎన్ని విభూతులు మహిమలున్నాయో ఎన్ని సంపదలున్నాయో ఎన్ని రకాల సంపదలున్నాయో అవన్నిటికీ కూడా ఆయనే అధిపతి ఆ పరమేశ్వరుడు ఆయన అనుగ్రహం ఉన్నట్లయితే మీకు ఆయన అనుగ్రహం ఇవ్వగలుగుతాడు ఎందుకంటే సర్వకర్మ ఫలదాత పరమేశ్వరుడు కదా కాబట్టి ఇంద్రహ అంటేది ఆ పరమేశ్వరుడు ఈ ఓంకారమే పరమేశ్వరుడికి ఓంకారము వాచకము చక ప్రణవ అని పతంజలి యోగ సూత్రం వాచకము అంటే బోధించునది వాచ్యము అంటే బోధింపబడేది ఇప్పుడు వాచకం ఏమిటి ఓంకారం వాచ్యం ఏమిటి పరమేశ్వరం సో వాచక వాచ్యో అభేద వాచకానికి వాచ్యానికి భేదము లేదు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను చూడండి రాముడు మనిషి నిలబడ్డాడు ఎదుర్కొండగా మీకు వెంటనే ఆ వ్యక్తి యొక్క జ్ఞానం కలిగింది కలిగింది కదా నేను ఆ మనిషి ఎదురుకుండా లేడు కానీ నేను రాముడు అని అన్నాను వెంటనే మీకు ఆ వ్యక్తి యొక్క జ్ఞానం కలిగింది అంతే కదండి కాబట్టి రాముడు అనే వ్యక్తి ఎదురుకుండగా కనపడితే వ్యక్తి జ్ఞానం కలిగింది కేవల శబ్దం చేత కూడా అదే వ్యక్తి జ్ఞానం కలిగింది కాబట్టి రూపము నామము ఆ జ్ఞానంలో ఏకమైపోతాయి అదేవిధంగా మీరు పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుడు మీకు భాషించాడు అనుకోండి హృదయంలో మీకు పరమేశ్వర వృత్తి పరమేశ్వర భాసన పరమేశ్వరుడు భాషించుట అనేది ఒకటి వ్యవస్థ అయింది ఓంను మీరు దర్శించారు ఓంను దర్శించగానే ఆ ఓంకార శబ్దము యొక్క మహిమ చేత మీకు పరమేశ్వరుడు భాషించాడు అప్పుడు ఏమైంది పరమేశ్వరుడు అనే భావన ఓంకారము అనే శబ్దము ఒకే ఒక ఈశ్వర దర్శనములో కలుస్తాయి దిబికం వన్ విత్ దిబిక వన్ ఇన్ ది విషన్ ఆఫ్ ఈశ్వర సో ఈశ్వరుడు అంటే ఈశ్వరుని యొక్క జ్ఞానం కంటే భిన్నంగా ఈశ్వరుడే ఉండడు ఈశ్వర జ్ఞానమే ఈశ్వరుడు ఘటము అంటే ఘట జ్ఞానమే ఘటము సో అటువంటి ఈశ్వర జ్ఞానంలో ఆ ఓం అనే నామము ఈశ్వరుని యొక్క స్వరూపము రెండు విలీనమైపోతాయి రెండు దే మీట్ దే కనుక వాచ్యవాచకములకు అధిష్టాన తత్వమునందు అభేదం స్థిరంగా నిర్ధారింపబడుతుంది కనుక సో ఓంకారమే ఈశ్వరుడు చేతనే మీరు విష్ణువును పూజిస్తున్నారు సాలగ్రామ శిల ఎందు ఇప్పుడు ఆ సాలగ్రామ శిల ఏమిటి విష్ణువే పసుపు ముద్దలో విఘ్నేశ్వరుణ్ణి చేసి పూజిస్తున్నారు మీరు విసర్జన చేసేదాకా విసర్జన చేయడం అంటే తీసుకెళ్లి నీళ్ళలో కలపడం మట్టితో చేసిన బొమ్మ అయితే పసుపు విఘ్నేశ్వరుడు అయితే ఉద్వాసన చెప్పి ఆ పసుపుని తీసుకెళ్ళి మనం మామూలు కలుపులో పసుపులో కలిపేసుకుని కాలికి పారాయణ కింద లేకపోతే ముఖానికి రాసుకోవడమో ఏదో ఒకటి చేస్తారు లేకపోతే కుంకుమ కింద దాన్ని కనవర్ట్ చేసుకుని బొట్టు పెట్టుకోవచ్చు కాలికి పారాయణ కాదు కాలికి రాసుకోకూడదు విఘ్నేశ్వరుడు పసుపుని దాన్ని ముఖానికి రాసుకోవచ్చు లేదా ముఖానికి పెట్టుకోవచ్చు ముఖానికి రాసుకోవడం అన్నది పాత చేస్తారు ఈ రోజుల్లో ముఖాలకి జాస్మిన్ జాన్సన్ జాన్సన్ వాళ్ళ క్రీమో ఏదో రాసుకుంటారు కానీ పసుపు రాసుకుంటారని నేను అనుకోను కానీ చిత్రమే అంటే వాడు దాట్లో పసుపు కలుపుతాడు సో ది వైట్ ఈజ్ సో ఆ అపవాద అంట అంటే ఇది ఇంక విఘ్నేశ్వరుడు కాదు అనే భావన మీరు తీసి చేసే వరకు కూడా అది విఘ్నేశ్వరుడే సో అదేవిధంగా ఓంకారము పరమేశ్వరుకు ప్రతీక ఓంకారము పరమేశ్వరుని యొక్క భావనని మీ మనస్సుకు తీసుకొస్తుంది కాబట్టి ఓంకారానికి పరమేశ్వరుడికి అభేదము విష్ణువు శిలారూపంగా సాలగ్రామ శిలారూపంగా ఉన్నట్లే పరమేశ్వరుడు అదే విష్ణు అన్న పరమేశ్వరుడు అన్న ఒక్కటే హృదయంలో ఓంకారము అనే రూపములో ఉన్నాడు కాబట్టి ఈ ఓంకారమే ఆ పరమేశ్వరుడు ఇది వేరు అది వేరు కాదండి ఇప్పుడు మంత్రం ఉంది ఓం నమ శివాయ మంత్రమునందు వర్ణబుద్ధి ఉంటే అది మంత్రం కాదండి వర్ణబుద్ధి అంటే తెలుస్తోందా దీస్ ఆర్ సిలబుల్స్ మంత్రం మీద వర్ణబుద్ధుడు శిలబుల్ బుద్ధి ఉండకూడదు సాలగ్రామ శిలయందు శిలాబుద్ధి ఉండకూడదు విఘ్నేశ్వరుడు బొమ్మ ఉంటుంది విఘ్నేశ్వరుడు బొమ్మ అది చెక్కనే దాని మీద ఉడ్ బుద్ధి ఉండకూడదు అండి దాని ఇంక వీరు భావన చేసినట్టు సో మంత్రే ఈశ్వర బుద్ధి నాట్ వర్ణబుద్ధి సాలగ్రామే విష్ణు బుద్ధి నాతో శిలాబుద్ధి జగన్నాథే దారుబుద్ధి నా ఈశ్వర బుద్ధి జగన్నాథు నేను దారుబుద్ధి చేయకూడదు అదేమిటంటే అది చెక్క లా ఉంది ఏంటంటే అలా కాదు దారుబుద్ధి ఉండకూడదు ఎనివే సో ఓంకారానికి ఈశ్వరుడికి అభేదము ఆ ఓంకారమే సర్వకామేశ పరమేశ్వర అదే ఆ ఓంకారమే పరమేశ్వరుడు అది అది అని అనొచ్చు అది అంటే ఓంకారం ఆయన అంటే పరమేశ్వరుడు అయ్యారు ఏదైనా మా స్పృణోతు మా అంటే మా నన్ను స్పృణోతు అంటే ప్రేణయతు ప్రీతిని కలిగించుగాక దేనితోటి మేధయా స్పృణోతు మే వీడు ప్రజ్ఞని కోరుతున్నాడు మేధని కోరుతున్నాడు మేధను కోరివాడికి ఎప్పుడు ప్రీతి కలుగుతుంది మేధ లభిస్తే ప్రీతి కలుగుతుంది మేధను కోరేవాడికి డబ్బు ఇచ్చారనుకోండి తీసుకెళ్ళి వాడికి ప్రీతి కలుగుతుందా కలగదు స్త్రీని కోరి వాడికి మేధ ఇచ్చారనుకోండి అప్పుడు ప్రీతి కలుగుతుంది అప్పుడు ప్రీతి కలగదు ఎవడు దేన్ని కోరితే అది వాడికి ఇవ్వాలి కాబట్టి నేను మేధా కాముడను నాకు మేధని అనుగ్రహించి ఓంకార రూపంలో నుండే ఓ పరమేశ్వర లేక పరమేశ్వరుని స్వరూపమే అయిన ఓ ఓంకారమా నాకు ప్రీతిని కలిగించును మేధతో మేధయాస్పృణోతు ఈ స్పృణోతు అనే పదానికి బలయ్యత బలమును కలిగించుగాక అనే అర్థం కూడా ఉంది బలయతువా బలమంటే మీరు ఫిజికల్ బలం అనుకున్నారు ప్రజ్ఞాబలం హి ప్రార్థ్య వివేక బలము ప్రజ్ఞాబలము ప్రార్థింపబడుచున్నది ప్రజ్ఞాబలాన్ని సాధకుడు ప్రార్థిస్తాడు సాధకుడు శరీర బలాన్ని ప్రార్థించడం నిజానికి శరీర బలం ఒక ఎంత తక్కువ ఉంటేనే కూడా మంచిది సాధకుడు మాట నేను చెప్తున్నా ఒలింపిక్కి వెళ్ళేవాడికి శరీర బలం కావాలి కానీ సాధకుడికి కండలు అక్కర్లేదు కదండి ఆరోగ్యం ఉంటే చాలు సో మహాత్ములు ఏమంటారంటే శరీరం ఒక్క పిసరు వీక్గా ఉంటే స్పిరిట్ కొంత బలంగా ఉంటుందని కూడా అంటారు దిస్ ఏ దాట్ ఎనీవే ప్రజ్ఞాబలం హి ప్రార్థే ఇక్కడ మనము శరీర బలాన్ని కాదు ప్రార్థించేది ప్రజ్ఞాబలాన్ని ప్రార్థిస్తాం ప్రజ్ఞాబలం ఉంటే శరీర బలం ఈజ్ ఆటోమేటికలీ టేకెన్ కేర్ ఆఫ్ అని అభిప్రాయం తర్వాత సో స్పృణోతు అమృతారణో భూయాసం అనే వాక్యంలో ఉన్నాము అందాము భాష్యం హే దేవా ఓ కాదు అమృత అమృతత్వహేతుభూత బ్రహ్మజ్ఞాన తదధారా దేవా ధారణ ధారయత్యాసే అమృతారణో భూయాసం దేవా అంటే హే ద సంబోధనదే ఓ పరమేశర దేవుడోని ఓ దేవుడా దేవుడు అంటే నిత్య చైతన్య స్వరూపుడు స్వయం ప్రకాశస్వరూపుడు అనర్థం దేవశబ్దానికి అర్థం అది సో డివైన్ ఇంగ్లీష్ డివైన్ ఎక్కడి నుంచి దేవా నుంచి రాలేదు చూడండి ఎంత స్పష్టంగా ఉంది గాడ్ అంటే ఏమిటోలాగా ఉంది కానీ డివైన్ అంటే దేవ బోత్ వన్ అండ్ ది సేమ్ ఎనీవే సో హే దేవ అమృతారణ భూయాసం వెరీ సింపుల్ భూయాసం అంటే నేను అగుదును ఉత్తమ పురుష ఏమిటి అవ్వాలి నేను ధారణ అంటే ధారయుత ధరించువాడను అగుదునుగాక ఏమిటి ధరించాలి నేను అమృతారణ అమృతమునకు ధరించువాడను అమృతమునకు షష్ఠి ధరించువాడను అంటే అమృతమును ధరించువాడను కర్మని షష్ఠి సంస్కృతంలో కర్మార్థంలో షష్ఠి వస్తూ ఉంటుంది సో అమృతారణయాసు అంటే అమృతమును ధరించువాడను అగుదునుగాక ఏమిటండి అమృతము అమృతం అంటే కొంతమంది ఏమైనా చెప్తారో చెప్పమంట ప్రతిదానికి లెటరల్గా చెప్పేస్తారండి స్పిరిట్ తోటి స్మృతి ఉంటుంది లెటరల్గా చెప్పేస్తారు ఇలా చెప్తారంటే మీరేం చేయాల్సి ఉంటారు ఇలా కూర్చోవాలి నాకు నడువు నొప్పిగా ఉంది నేను అంత బలంగా కూర్చోలేకపోతున్నాను కూర్చోవాలి ఇలా కూర్చోవాలి మిఠాగ్గా కూర్చోవాలి కూర్చుని కళ్ళు మూసుకోవాలి ఈ నాలుగు ఉంటుంది చూడండి దాన్ని సగానికి మడత వెయ్యాలి వెనక్కి దానికి కేచరి ముద్ర అని పేరు ఎంతల్లా వెనక్కి వెయ్యాలి అంటే కొంతమంది ఈ మ్యాజిక్ చేసేవాళ్ళు నాలుగుతోటి ముక్కు పట్టుకుంటారు తెలుసా మీకు అలాగ అది ఇది మ్యాజిక్ చేయాలంటే అది కానీ ఇక్కడ బయటికి మ్యాజిక్ కాదు ఇది లోపల మ్యాజిక్ ఇది కాబట్టి ఆ మడత వేసి ఐ థింక్ ఎవడైనా అలా వేయగలుగుతారేమో నాకు తెలీదు ఐ ట్రైడ్ ఇట్ ఐ నెవర్ వర్క్డ్ ఫర్ మై సో లెట్ బి వెరీ ఫ్రాంక్ విత్ ఇట్ సో ఎంతవరకు మనకి వెయ్యాలంటే అక్కడ కొండనాలుకు ఉంటుంది అక్కడికి వేయాలి ఆ కొండనాలుకి ఆ యోగ పరిభాషలో పేరుంది అయితే దాన్ని వంకనాలని అంటారు వంకనాలంటారు హిందీలో మరి సంస్కృతంలో ఆ పదం నాకు ఎక్కడా కనపలేదు ఎనీవే ఇక్కడ దాకా ఇది ఆకాశస్థానం కదా ఆకాశస్థానం ఇది ఆకాశం ఇక్కడ ఆకాశం ఉంటుంది వాయిస్ బాక్స్ ఉంటే ఆకాశం ఏంటండి ఆకాశంలో సౌండ్ ఎలా పుడుతుంది సో ఇది ఖేచరి ఆకాశస్థానం సో విశుద్ధి చక్రము ఆకాశస్థానం ఇదంతా వెల్ నోన్ థింగ్ ఇట్ ఈస్ సో ఈ కొండనాలుకని మడత వేసి ఆకాశ స్థానంలో ప్రవేశపెట్టాలి ఇట్ గోస్ విత్ లిటిల్ మోర్ ప్రాక్టీస్ బాగా వెనక్కి వెళ్తుంది ప్రవేశపెట్టి ఇంకా తర్వాత ధ్యానం చేసుకుంటే ఇక్కడ అమృత భాండం ఉంటుంది ఆ అమృతము చుక్కే చుక్కే ఆ పడుతుంది నాలుగు మీద పడినప్పుడు ఇంకా వాడికి ఆకలి దప్పికలు ఉండవు ఇది యోగ శాస్త్ర సంప్రదాయం ఇట్ ఈస్ హైలీ మిస్టేక్ కదండీ యు కాంట్ ఐ ింక్ యూట్ మేనేజ్ ఇట్ ఇన్ లైఫ్ టైం ఇంతకీ ఆయనకి అమృతపు చుక్కలు పడాలంటే ఆయన ఇలా కూర్చుంటేనే పడుతుంది మళ్ళీ వాళ్ళు సంసారంలోకి వచ్చేటంటే ఈ రాగద్వేషాలు ఈ గోళ తప్పదు అమృతం ఉండదు వల్లి అది కాదండి అమృతం అంటే అది కాదు అమృతము అంటే జ్ఞానము బ్రహ్మజ్ఞానస్య అమృతస్య అంటే బ్రహ్మజ్ఞానస్యా ఏమంటే అమృతాన్ని పట్టుకుని బ్రహ్మజ్ఞానం అని అర్థం చెప్పారు ఏమిటి ఏమైనా సంబంధం ఉందా మీరు చెప్పే అర్థానికి అంటే అలా కదయా అమృతస్య అంటే అమృతత్వ హేతుభూతస్య బ్రహ్మజ్ఞానస్య అమృతత్వాన్ని మీకు ఇచ్చేది బ్రహ్మజ్ఞానం అంటే మీ స్వరూపమునందు ఏ రకములైన పరిచ్ఛేదములు లేవు అదే బ్రహ్మజ్ఞానం ఈ బ్రహ్మజ్ఞానం అని కూడా నేను ఐ ఐ డోంట్ వాంట్టు లీవ్ ఇట్ అట్ దట్ పాయింట్ ఎందుకంటే అప్పటికి ఇంకా మిస్టిక్గా అనిపిస్తుంది అంటే బ్రహ్మజ్ఞానం మీకు రావాల్సి ఉంటుంది ఎక్కడి నుంచో వస్తుంది అది ఎప్పుడో వస్తుంది అది ఇప్పుడు మాట కాదు అది దానివల్ల ఉపయోగం ఏంటండి బ్రహ్మజ్ఞానము అంటే మీ అందు ఏ పరిచ్ఛేదములు మీకు భాషిస్తున్నాయో అవి అసత్యమని గుర్తించుతా ఉదాహరణకి నాలో ఏదో ప్రాబ్లం ఉంది అని మీకు అనిపిస్తోంది అది మిథ్య మీలో ప్రాబ్లం ఏంటండి మీరు ఆత్మస్వరూపం ఏంటి మీలో ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది కాదని నువ్వు ఉన్నట్టు అనిపిస్తుంది అమ్మ అదే అనిపిస్తోంది తప్పది నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎందుకని వాట్ ఫార్ లేదండి నేను ఎంఎస్సీఏ పాస్ అయినా అదే నీ బిఎస్సీ పాస్ అయిన వాళ్ళని చూడవా పిహెచ్డిని చూసి ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఫీల్ అవడం ఎందుకు నీకంటే గొప్పవాడెప్పుడు ఎవడో ఒక ఉంటాడు ప్రపంచంలో వాళ్ళని చూసి ఇన్ఫీరియారిటీ ఎందుకు నీకంటే తక్కువ చదువుకున్న వాళ్ళని చూడు నీతో సమానమైన వాళ్ళకి చూడు తర్వాత ఇంకోటి నీ స్థితి ఏదో నీకుంది ఊరికే ఇతర వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు ఈ కంపారిజన్ అన్నది సైకలాజికల్గా ఇట్స్ ఏ సిండ్రోమ్ కంపేరింగ్ వన్సెల్ఫ్ విత్ అదర్స్ ఆల్ ది టైమ్ ఇట్స్ ఎ సిండ్రోమ్ నేను కట్టుకున్న చీర మిగతా వాళ్ళ చీర ఎలా ఉంది లేదా నేను కట్టుకున్న సూట్ మిగతా వాళ్ళ సూటు కంటే ఎలా ఉంది నేను పెట్టుకున్న నగలకి మిగతా వాళ్ళ నగలకి ఎలా ఉంది ఎందుకు ఇది నాకుండేదేదో నాకుంది బస్ నా హెయిర్ స్టైల్కి మిగతా వాళ్ళకి హెయిర్ స్టైల్కి ఎలా ఉంది ఈ కంపారిజన్ నాకు వేసిన కుర్చీకి మిగతా కుర్చీలకి ఏమైనా పోలికలు ఉన్నాయా ఇది కొంచెం పెద్దదిగా ఉందా చిన్నదిగా ఉందా వై ఆల్ దిస్ గెట్ వాట్ యూ నీట్ టు గెట్ ఆర్ వాట్ యూ డిజర్వ్ టు గెట్ ఓవర్ నో కంపారిజన్ ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు కంపేర్ చేసుకున్నారనుకోండి ఎప్పుడూ దుఃఖమే నేను పాఠం చెప్తే ముప్పై మంది కూర్చుంటారు సుందర చైతన్య గారు పాఠం చెప్తే ముప్పై మంది కూర్చుంటారు నేను ఏడుస్తూ కూర్చోవాలి అంటే ఆయన యొక్క శక్తి అయింది నా సామర్థ్యం నాది ఈ తర్వాత ఇంకోటి నేను అనే వ్యక్తి మిథ్యే ఇన్ ఎనీ కేస్ అక్కడ ఉన్న వ్యక్తి మిథ్యే ఇక్కడ ఉన్న వ్యక్తి మిథ్యే అక్కడ ఉన్న ఈశ్వర శక్తి సత్యము ఇక్కడ ఉన్న ఈశ్వర శక్తి సత్యము రెండు ఒకటే కూడా ఇది వాటి ది కంపారిజన్ కంపారిజన్ ఎప్పుడు గృహస్థులకి తగదు సాధువులకి తగదు ఎవరి శక్తి వాళ్ళది సో ఎప్పుడు కూడా ఆ చిన్న మీద మనస్సు ఉంటే కంపారిజన్స్ వస్తాయి ఆ చిన్న నుంచి విశాలమైన మనస్సు ఉంటే నో కంపారిజన్ అంతా ఈశ్వర విభూతే సో ఎనీవే సో బ్రహ్మ అదే బ్రహ్మజ్ఞానం అంటే అప్పుడే నేను బ్రహ్మన్ అయిపోవల్ యు పుట్ ది ఫస్ట్ స్టెప్ ఫార్వర్డ్ స్టార్ట్ విత్ ది బెస్ట్ ఫార్వర్డ్ స్టెప్ దిస్ ఇస్ దాట్ సో నీ అందు నీకేదైనా ఒక లొసుగు భాషిస్తుందా ఒకటేం వేస్తారు వరడదని భాషిస్తున్నాయి ముందు స్ట్రా ఇమీడియట్లీ వరడదని భాషిస్తున్నాయి అవన్నీ తప్పని నువ్వు గ్రహించుకో టైం పడుతుంది మైండ్కి హ్యాబిట్ అయిపోయి ఉంటుంది మైండ్ హ్యాబిట్ ఫిక్స్ చేసేసి కూర్చుంటుంది మీరు చీకట్లో కూర్చుంటే బేతాళాలు వాళ్ళని ఏవో విషాదాలు బేతాళాలు వేతాళ స్టోరీ వీలుంటారు కదా అవన్నీ కనపడతాయి మీరు చీకట్లో తలుపు తలుపులు వేసుకునే చీకట్లో కూర్చుంటే బీసాలు బద్దును కో అంతే కదండి మీరు లైట్ వేసుకున్నారనుకోండి ఎవ్రీథింగ్ ఈజ్ ఒకే సో సిమిలర్లీ లోపల జ్ఞానం లేదనుకోండి అజ్ఞానమే ఉందనుకోండి ఇవేవేవో భాషిస్తూ ఉంటాయి ఆత్మ ఆత్మాస్వరూపము అనే జ్ఞానం ఉందనుకోండి ఆ భాషించి ఇవన్నీ కూడా మెల్లగా వెనక్కి తగ్గుతాయి అంతే బ్రహ్మజ్ఞానం అంటారు బ్రహ్మజ్ఞానం ఈజ్ అ వెరీ ప్రాక్టికల్ థింగ్ అండ్ సింప్లెస్ట్ థింగ్ సంసారంలో ఉన్నంత కాంప్లికేషన్ ఆత్మలో ఎక్కడుందండి సో ఇట్ ఈస్ దిస్ వివలెస్ట్ థింగ్ కానీ సరైనటువంటి మార్గంలో పడాలి వ్యక్తి దట్ ఈజ్ ఇంపార్టెంట్ కరెక్ట్ గ్రూలో పడాలి రైలు పట్టాల మీదకి ఎక్కడమే ఆలిస్తాం పట్టాల మీద ఎక్కించారంటే స్మూత్గా పోతూ ఉంటాం ఎనీవే సో నేను అమృతత్వమునకు కారణమైనటువంటి అమృతత్వం అంటే ఇమ్మోర్టాలిటీ ఇప్పుడు నాలో ఇమ్మోర్టాలిటీ ఉందా లేదా యు టెల్ మీ డూ యూ టేక్ యువర్ సెల్ఫ్ ఆస్ ది బాడీ ఆర్ నాట్ ఐ సీమ్ టు బి సో దెన్ యు ఆర్ నాట్ మో యుర్ ఇమోర్టల్ దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ ఐ హెవ్ టు డూ యూ హెవ్ టు నో యువర్ స్వరూప నీ స్వరూపము బ్రహ్మస్వరూపము సర్వపరిచ్ఛేద బ్రహ్మ అంటే ఇది ఒక బండరాయి కాదు బ్రహ్మ అంటే ఏదో ఒక పెద్ద దెయ్యం లాంటిది ఏదో ఉంది అదేమో బ్రహ్మ అని అనుకోకండి బ్రహ్మ అంటే సర్వపరిచ్ఛేదరహితము మీలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒక యాంగ్జైటీ ఉంది ఈ యాంగ్జైటీ ఈజ్ మీనింగ్లెస్ అని మీరు గ్రహించి దాన్ని ఓవర్కమ్ అయ్యారనుకోండి యు హ్యావ్ టేకన్ వన్ స్టెప్ టువర్డ్స్ తట్కొన్ ఎందుకంటే బ్రహ్మ ఆత్మస్వరూపంగా ఆ యాంగ్జైటీకి అతీతంగా మీలో ఒక దుఃఖం ఉన్నది ఏదో ఏదో నాకు ఏదో నేను పోగొట్టుకున్నాను అనే దుఃఖం ఉంది మీరు జీవుడు నేను పోగొట్టుకున్నది లేదు ఎందుకంటే సర్వము నా స్వరూపమే నేను దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఇది పోగొట్టుకున్నాను ఇది పొందాను ఈ భ్రమే తప్పిస్తే వస్తువుగా వాస్తవంగా పొందింది లేదు పోగొట్టుకున్నది లేదు అంతా ఆత్మస్వరూపమే అని తెలుసుకున్నారనుకోండి మీరు ఇంకా మీలో జీవత్వం పోయిందంటే టు దట్ ఎక్స్టెంట్ జీవత్వం పోయింది ఈ విధంగా ఓ డజన్ ఆర్ టూ డజన్ ఏరియాస్లో జీవత్వం ఉంది అది మీరు పోగొట్టేస్తే జీవుడు మీకు జీవత్వం అంటే ఏమిటో మీకే తెలియదు రియల్లీ కాబట్టి ఈ ఆత్మజ్ఞానం ఉన్నదే ఇది అమృతత్వ హేతుభూతమైనది ఎందుకంటే ఈ రోజుల్లో నేను చూస్తాను వేదాంతం క్లాసుకి వచ్చేవాడు భాగ్యవంతుడు ఏదో కొంచెం గీత ఒకంత లేకపోతే భాగవతం ప్రవచనం లేదా భారతం లేకపోతే రామాయణం ఏదో ఒకటి ఒక్క పిసర్ ఆధ్యాత్మికత సంసారం నుంచి మనస్సును మళ్ళించేట్లాగా ఒకంత మనస్సునే ఆ ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే అవకాశం మనకి లభించడం మహాపు లేకపోతే హండ్రెడ్ సంసారంలోనే నిలిచి ఉంటే సంసార ఈస్ ఎక్స్ట్రీమ్లీ టాక్సిటీ బాగా పొల్యూటెడ్ ఏరియాలో నిలబడి ఎంతసేపు నిలబడగలుగుతారు చాలా కష్టమైపోతుంది అలాగే మైండ్ ఇట్ కెనాట్ టాలరేట్ దట్ కైండ్ ఆఫ్ టాక్సిసిటీ సో అమృతత్వ హేతుభూతస్య బ్రహ్మజ్ఞానస్య ఈ బ్రహ్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానమే అక్కర్లేదండి దానికి దరిదాపుల్లో దానికి వారి దూరంలో ఏ అంశాన్ని ముట్టుకున్నా కూడా ఆ టాక్సిటీ కొంత తగ్గుతుంది అలాంటిది సాక్షాత్తు ఆత్మస్వరూప విచారమే అయితే ఇంక చెప్పేదే ఉంది అమృతత్వ హేతుభూతస్య సో బ్రహ్మజ్ఞానస్య అమృతత్వానికి కారణమైనది బ్రహ్మజ్ఞానం నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన పెద్ద వయసులో ఉన్నారు ఎంతో కాలం జీవిస్తారేమో అని నాకు అనిపించింది నేను ఆయనకి కొన్ని బ్రహ్మజ్ఞానానికి ఆత్మజ్ఞానానికి సంబంధించిన కొన్ని సూచనలు చేసి సెలవు తీసుకుని ఎందుకంటే నాకు ఏమనిపించిందంటే ఇంకా ఈ సమయంలోనైనా మనిషి ఆత్మస్వరూపమునందు నిష్ఠని కలిగి ఉంటే అదే అమృతత్వము అంతకంటే ఇంకొకటి లేదు అని అనిపించింది నిజమే కూడా అది వాస్తవం కూడా కాబట్టి అమృతత్వానికి హేతుభూతమైనటువంటి ఏ బ్రహ్మజ్ఞానము కలదో అది నాయందు ఉండుగాక సో అమృతారణో భూయాసం అని ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన తర్వాత శరీరం మే విచర్షణం అందాము కించ శరీరం మే మమ విచర్షణం విచక్షణం యోగ్యమితత్ భూయాది పురుష విపరిణామ ఏమనుంది పోలండి ప్రథమ పురుష విపరిణామ ఓకే సో కించ ఇంకా ఉంది ప్రార్థన అప్పుడే అయిపోలేదు సో ప్రజ్ఞాబలము నాకిమ్ అమృతత్వమునకు కారణమైన బ్రహ్మజ్ఞానము నా ఎందు ఉండుగాక అంతేకాదండి ఈ శరీరం ఉందిగా ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అక్కర్లేదా ఎందుకని ఇది ఆరోగ్యంగా లేదనుకోండి ఇప్పుడు ఉపాసన చేయలేడు ఓంకారోపాసన చేయలేడు బ్రహ్మజ్ఞానాన్ని పొందలేడు సో శరీరారోగ్యం స్టార్టింగ్ పాయింట్ కాబట్టి నా శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి ఇంటగ్రేటెడ్గా ఉంటుందండి వేదాంతంలో ఎప్పుడు కూడా శరీరాన్ని నెగ్లెక్ట్ చేయమనో తపస్సులో అలా చెప్తారు శరీరాన్ని పట్టించుకోకు శరీరం తుచ్ఛం అది మా మాలిన్య భూయిష్టం పంకిలం అని లాగా మ జుగుప్సను కలిగించే విశేషణాలన్నింటినీ గుప్పించేసి శరీరం అంటే దీన్ని కోసేసుకుని వదలపారేద్దామనే ఫీలింగ్ కలిగేట్లే చేస్తుంది నా నా దట్ ఈస్ నాట్ వేదాంతం అది వేదాంతం కాదు శరీరం ఇది దేవాలయం ఇది ఈశ్వరుడు మనకి ఇచ్చినటువంటి సాధనం సో ఉన్న సాధనం ఇది ఇది దీని అంతా కాదనుకుంటే ఇంకో సాధనం ఏం లేదు ఉన్న సాధనం శరీర వాద్యం కలు ధర్మ సాధనం మహాకవి కాళిదాస్ కాబట్టి ఈ శరీరం యోగ్యంగా ఉండాలి శరీరమే విచర్షణం విచర్షణం అంటే విచక్షణం ఆ రషాలో అలా ఉంది వ్యవస్థ సహస్రశీరు షా అని మనం చెప్తాం మీరు ఉత్తర హిందుస్థాన్ వెళ్తే కొన్ని చోట్ల సహస్రశీరు ఖా పురుఖ పురుఖ అంటారు పురుఖ అంటే పురుష సో ఎనివే సో విచర విచక్షణం అంటే యోగ్యం ఇచ్చేది శరీరము యోగ్యంగా ఉండాలి దేనికి భూయాత్ భూయాసం ఉంది చూడండి భూయాసం అంటే ఉత్తమ పురుష నేను శరీరం అన్నప్పుడు నే శరీరము బాగుగా ఉండేదనుగాక అంటారండి నేను బాగుగా ఉండేదనుగాక అంటారు శరీరం అనేప్పుడు ఉండేదను అనేది ఏం చేస్తారు ఉండును అని మారుస్తారు ఉండేదాను ఉత్తమ పురుషులోంచి ఉండును నేను బాగుగా ఉంటాను నీవు కూడా బాగుగా ఉంటాను అంటారా నీవు కూడా బాగుగా అని ఊరుకుంటే ఉంటాను ఉంటావు మార్చుకోవాలి ఆయన కూడా బాగుగా అని ఉంటారు అని మార్చుకోవాలి అలాగే పురుష విపరిణామ ఉత్తమ పురుషులోంచి ప్రథమ పురుషులోకి మార్చుకోవాలి సో ఎలా మార్చుకోవాలి భూయాసం భూయా సుధారయిత భూ ధారణో భూయాసం శరీరం మే విచరు నా శరీరము ఈ బ్రహ్మజ్ఞానమునకు యోగ్యమైనదిగా అగుగాకా ఇంకా తర్వాత జిప్ప వాక్ ఎలా ఉండాలి రేపు క్లాసులో చూద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదశ్యే పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమీ తస్వ శ్రీకృష్ణార్పణమస్తు